అన్నగనగనగనుక ఒక ఊళ్ళో ఒక ఇంట్లో కొన్ని చేవలు ఉన్నాయి చేవలు ఎక్కడుంటాయి బయట ఉండో ఎక్స్ చిన్న హోల్లాగా చేసుకుని గోడల్లోనో లేదా నేల దగ్గర వాటిలో ఉంటాయి అక్కడ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటాయి అవి వాటికి అంటే ఉంటుంది కదా వాటికి పెద్ద ఇల్లు అంటే అంత మన సైజ్ చెయ్యి ఉంటుంది అందులో బోల్డ్ చేడే ఉంటాయి కొన్ని వేళ్ళు అన్నం కొన్ని వెళ్ళి గింజలు పట్టుకు వస్తాయి ఎంతో దాచుకుంటాయి వాళ్ళకి కింగ్ ఉంటారు తర్వాత కొన్ని సోల్జర్స్ లాగా ఉంటాయి అన్ని రకరకాలుగా ఉంటాయి చెవులకి ఓకే అలా ఏం చేస్తాయంటే చెవులు ఎక్కడికన్నా లా బయటకు వస్తాయి ఫస్ట్ బయటకు వచ్చాక ఎక్కడన్నా తినేందుకు ఏమైనా చూసుకుంటాయి తినేందుకు దొరికితే అవి తినే వాళ్ళ వాటి మిగతా చెవులన్నింటినీ పిలిచాక అవన్నీ కలిసి దాన్ని మోసకెడతాయి వాటింట్లోకి దాన్ని కూడా పొట్ట అంటాం మనం చూసే కూడా ఇంటి చూడ ఎప్పుడున్నీమో కనిపిస్తే సాధారణంగా ఉండమనుకో ఎప్పుడున్నా కనిపిస్తే వంచీమో కనిపించదు కొన్నిసీమ వరుసగా వస్తూ ఉంటాయి ఆ వరుసగా కూడా డిస్టర్బ్ చేస్తూ ఉండొచ్చు కొద్దిగా డిస్టర్బ్ చేసాం అనుకో అవి దారి మర్చిపోతాయి ఎలా వెళ్ళాలి తెలియక వెతుక్కుని వెతుక్కుని పెడతాయి కూడా అవుతూ ఉంటాయి పెడుతూ ఉంటే దానికి ఏదో కనిపించింది దానికంటే పెద్దగా ఉంది అప్పుడు దానికి భయం వేసిందిట అరవడం మొరటింట ఇదేదో నన్ను చంపేస్తుంది రో ఆయన ఏం లేదు ఊరికి సరదాగా అనుకుంటే అది ఒక ఎలక విందిట ఎలక విని ఏమైంది ఆయన నన్ను ఏదో చంపేద్దాం అనుకుంటే పెద్దగా ఉంది ఇవ్వ ఇవ్వబోయ్యింది మో నేను చంపేద్దాం అనుకుంటే నన్ను అంతే కదా నరుస్తూ పెడుతుంది ఎలా కూడా అప్పుడు ఒక పిల్లి చూసిందిట పిల్లి ఏం చేస్తున్నావు ఎలాకా చెప్పింది ఏదో పెద్ద జంతువు వచ్చిందిట చంపేస్తుందిట అప్పుడు పిల్లి కూడా భయపడుతుంది అది ఇలాగలాగ పరిగెడుతుంది పరిగెడుతుంటే కుక్క చూస్తుందిట కుక్క చూసి ఎందుకన్న మీరు అంతా పరిగెడుతున్నారు అంటుంట అప్పుడు పిల్లి చెప్తుందిట మన చివకి వెడుతుంటే పెద్ద జంతువుదో కనిపించిందిట అది అన్ని జంతువుల నుంచి పెద్దగా ఉందిట అవి బాబాయ్ అందుకోసం దాని నుంచి తప్పించుకోవడం కోసం పరిగెడుతున్నాం సరే ఇంకా వాళ్ళతో కుక్క కూడా పరిగెత్తడం ఆ కుక్క తర్వాత గుర్రం గుర్రం తర్వాత ఏనుగు ఏనుగు కూడా అయ్యే బాబోయ్ గొర్రం చెప్పింది కుక్క చెప్పింది పిల్లి చెప్పింది కిలక చెప్పింది చీమ చెప్పింది ఇంతమందిని చంపేసేంత పెద్ద యానిమల్ ఏదో వచ్చిందిట అందుకోసం అందరం భయపడిపోతున్నాం చెప్పి వెళ్ళి లైన్కి చెప్పింది ఆ విషయం ఇదిగో ఇలా చదువుతోంది చాలా భయం వేస్తుంది అందరికి మన ఫారెస్ట్లో కేమో పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఇంట్లో నుంచి అదేమో ఇప్పుడు అందరికి ఇలా చెప్తోంది ఇలా కరెక్ట్గా చెప్పు ఎవరు చెప్పారు ఏం చెప్పారు ఎందుకు లయన్ నాకేమో హార్స్ చెప్పింది హార్స్కి ఏమో కుక్క చెప్పింది డాగ్ డాగ్కేమో క్యాట్ పిల్లి చెప్పింది పిల్లికి ఏమో ర్యాట్ ఎలాగ చెప్పింది ఎలాకేమో చేమో చెప్పింది మరి చివకు ఎవరు చెప్పారు ఉన్నట్టు కింగ్ ఎవరు లయన్ లయన్ కింగ్ చీమకు ఎవరు చెప్పలేదు అదే చూసిందిట దాని పాట్రా అన్న చీమని రాజుగారి దగ్గరికి పిలిచారు అదృష్టం చివని పట్టుకొద్దామని ఏనుగు పట్టుకొస్తే చీమ ఎంత ఉంటుంది ఏనుగంత ఉంటుంది సరే వచ్చింది చీమా చీమా ఏమిటి భయపడిపోతున్నారు నువ్వు దేన్ని చూసావు దీన్ని చూసి భయపడుతున్నావు సీమ చెప్పిందిట అక్కడ నేను ఒక పెద్ద ఇంతకొని చూశాను నన్ను చంపేస్తుందని భయపడ్డాను ఎక్కడ చూపించు అది చూపించిందిట అక్కడ ఆ సీమ కంటే ఇంకొక పెద్దగా బ్లాక్ కలర్లో కండసీమలను ఉంటాయి ఎంత ఉంటాయి మన మస్క్స్ ఎంత ఉంటాయి దాన్ని చూపించి అదిగో ఎంత పెద్దగా ఉందో అదే నన్ను చంపేస్తుందో భయపడుతున్నాను హీటన్నిటికీ నాకు వచ్చిందిట అది కుట్టను కూడా సాధారణంగా ఆ కండసీమ ఏమిటి ఆ చీమని చూసి వీరందరూ భయపడిపోయారా అని ఎందుకలా చెప్పేవా అందిట చీమని నేనేం చెప్పాను వీళ్ళందరినీ చంపేస్తుందని చెప్పాడు నేను అక్కడ చెప్పాను నాకు ఏదో పెద్దది కనిపించింది నన్ను చంపేస్తుందని పరిగెడుతుంటే వీళ్ళంతానేమో దాన్ని కూడా చూడకుండా వాళ్ళు కూడా ఏదో అయిపోతారని పరుగో పరుగో పరుగో పరుగు అప్పుడు చీమను పంపించేసి లయన్ చెప్పిందిట చూడండి ఎవరన్నా ఏదైనా చెప్తున్నారని చెప్పి మనం దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోకూడదు అలాగని నమ్మేసి చూడకుండా అలాగే ఇలా భయపడిపోకూడదు ఎవరన్నా ఏదన్నా చెప్తే అది ఏమిటి ఆయన ఆలోచించాలి చూడాలి చూసి తర్వాత అదేమైనా ప్రాబ్లం అవుతూ ఉంటే ఎలా సాల్వ్ చేయాలి చూసుకోవాలి అంతేగాని ఊరికి ముందు వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం కాదు చిన్నది గనక దానికి ప్రాబ్లము ఎలకి కాదు కదా కాదు కదా కుక్కకి కాదు కదా గుర్రానికి కాదు కదా ఏనుక్కి కాదు కదా మీరెవరన్నా గట్టిగా ఉఫ నూత్తే ఎగిపోయినందుతుంది మీరు ఇలా చిన్న చిన్న హెల్ప్ చేసి ఇలా భయపడిపోయి నా దాకా వచ్చి ఎంత టైం వేస్ట్ చేస్తారో వెళ్ళండి వెళ్ళండి మీ పనులు చేసుకోండి అని ఎవరు సింబం అప్పుడు ఏనుగు గుర్రం తర్వాత కుక్క క్యాటు రాటు అన్ని సిగ్గుపడి అవును నిజమే సినిమా భయపడింది కానీ మనం భయపడ్డీ చీ చీ చీ అనుకొని సిగ్గుపడి వెళ్ళిపోయాయట